హరిభ్య నమ హరి ఓ బ్రహ్మానందరమసుఖదం హేళం జ్ఞానమోక్తి గగనసదృశం సమస్యాక్ష్యం ఏకం నిత్యం విమలమలంధీ సాక్షిభూ భావా సద్గరు నమాి నమో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృవృషిభ్య మహ్య నమో గురువ్యవలవరీత ప్రజన ప్రత్య్రమవాహమస్ అహం పదార్థరీత సిివసర వ్యాశంకరమధ్యమా అస్మదా చాద్యపర్యం వందే గురుపరం పరా స్వరు నిజగరు పరమగరు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమీగురుభ్యో నమ వన్యకచోటను పన్ను గలసినది హృదయా పద్మం బను ఎు దురు జనులు ఎరుకందుదని శృతులు పలుకుతున్నా విలుసు మోక్షమన్నా పెనుసుమి వస్తు మీరి ఉన్నాస్తున్నారుంగక ఎన్నోరీతుల పల్కూసు విసు తెలుసు మోక్షమన్నా వినూసుమి వన్యలు ఐదు ఒకచోటన పన్నుగ కలసినది హృదయ పద్మంబను చున్ను ఎన్నుదురు జనులు ఎరుక అందున్నదని శృతులు పలుకుచున్నవి సుమ్మి తెలుసుటే మోక్షమన్నావి విను సుమి వన్యలెన్నీ మీరి ఉన్న వస్తు జాడ ఎన్నడెరుంగక ఎన్నో రీతుల పలుపుచున్నవి సుమ్మి తెలుసుటే మోక్షమన్నావి వినుసమ్మి ఇది పదవిభజన ఈ కదార్థంలో ఉన్నటువంటి గురు సూచన ఎర్రది తెల్లది నల్లది కర్రది సునీలమది ఎర్రది కర్రది ఎర్రది తెల్లది కర్రది నల్లది సునీలమది అని ఐదు వన్నెలు ఉన్నాయట ఈ ఐదు వన్నెలు పన్నుగా ఒకచోట కలిసిపోతున్నాయం ఎక్కడైతే కలిసిపోతున్నాయో ఆ కలిసిపోయే స్థానాన్ని తెలుసుకోవడమే మోక్షము అనే రీతిగా కొన్ని సిద్ధాంతాలు ప్రవచించాయి ఆ అంశాన్ని ఇక్కడ విస్తారంగా ఈ కందార్థంలో సూచన చేస్తూ చర్చిస్తున్నాను आ पद्धति उठषा एगर बड़ा निजा की इधा रहस्यम बोध अटे कधार दृग्दीक्षा सांप्रदाय आधारपड़ी मन कंटी ई रंगलनाई न సునీలం ఈ ఐదు వర్ణముల మధ్యలో సన్నని సూక్ష్మరంధ్రమున్నది ఆ సూక్ష్మరంధ్ర మధ్యస్థానంలో బంగారపు రంగుతో ఒక మెరుపు తీగవలె పుండరీకాక్ష నామంతో ఎరుక పరమాత్మ రూపంతో వర్తిస్తుంది ప్రజ్ఞారూపంలో వర్తిస్తుంది జీవుడు శరీరం నుంచి నిర్గమించాడు అని చెప్పడానికి ప్రధానమైన పరీక్ష కనుపాపలు చలనములు ఉడిగిపోవుట కనుపాపలు కదులుతూ ఉన్నంతసేపు చైతన్యం ఉంటుంది ఎప్పుడైతే కనుపాపలు నిలిచిపోయినయో అతడు చైతన్యరహితమైన స్థితికి చేరిపోయాడు డాక్టర్ గారు పరీక్ష ఇదనమాట ముక్కు దగ్గర వేలు పెట్టో స్టెతస్ కోప్ పెట్ట తర్వాత చూస్తారు మొట్టమొదట కను రెప్పలెత్తి చూస్తారు కళ్ళు కదలం కనుగూడ్లు కదలం నిలబడిపోయే చలన రహితం లేవు అంటే దృశ్యాన్ని గుర్తించగలిగే ద్రష్ట లేడు అందులో ఆ తోలుతిత్తిలో నేనబడే దరష్ట మరి మహావిష్ణువుని కానీ సదాశివుని కానీ లేక ఆదిశక్తిని కానీ లేక మహానుభావులు ఎవరినైనా సరే ఆ దేవతలను ఎవరైనా సరే లేక గురువులను కానీ మహా సద్గురు సద్గురువులను కానీ ముఖ్యమైనటువంటి స్థానాలకు పద్మములని పేరు పాద కరకమలములు హృదయ నేత్రకమలములు సహస్రార ఇలా అతి ముఖ్యమైనటువంటి గుర్తు అనమాట ఈ కమలము అంటే కమలాత్తు రశ్మిన కమలములు కమలిన భంగి అని ఒక దాత్మ అది వచ్చినప్పుడు చెబుతాం ఈ నేత్రకమల మధ్యస్థానంలో పుండరీకాక్షుడు అనబడేటటువంటి నారాయణమూర్తి ఉన్నాడు ీూతమాత్మానం సర్వూతాత్మని ఈక్షయత్మాదర్శన ఈక్షణ చూనసో జా సూర్యోచక్షురత निक्षुला अधिष्ठानदेवता सूर्य नारायण आना कणु मध्य पुंडरीकाुड़शोक वर्तन्वीताध्ये पर नील तोयद मध्यस्थ विद्युखभास्वराशोक वर्तन अटे नील तोयद मध्यस्थ विद्युखेवरा नील तोयदमें नल्लांटे कलव कमल काबी ఈ నల్ల కలువను కూలినటువంటి కండ్ల మధ్యలో కన్ను మధ్యలో చూస్తే ఈ ఐదు వన్నెల మధ్యలో సూక్ష్మరంధ్రము దానియందు మెరుపు తీగవలే విద్యుల్లేఖేవ భాస్వర స్వప్రకాశవంతమైనటువంటి మెరుపు వంటి ప్రకాశం దీని ద్వారానే సమస్తము గుర్తించకూడదు పిల్లవాడు జన్మించిన తర్వాత మొట్టమొదటి మేధో వికాసం మొట్టమొదటి వికాసం బుద్ధి వికాసం దేనితో ప్రారంభమవుతుందంటే చూపు నిలపడంతో ప్రారంభం చూపు నిలిపి చూడటం ద్వారా అతనిలో మనసు బుద్ధి చిత్తము అహంకారము ప్రకటించబడేటటువంటి స్థితికి ఎదుగుతాయి ద్రష్టగా జ్ఞాతగా నేనుగా అన్నింటినీ చూస్తూ ఉంటాడు గ్రహిస్తూ ఉంటాడు గుర్తిస్తూ ఉంటాడు వ్యవహారశీలం అప్పటికింకా కాలేదు కాబట్టి చూస్తూ తెలుసుకుంటూ ఉంటాడు ఆ తెలుసుకునేవాడు జ్ఞాత ఇది పుట్టినటువంటి మూడవ నెల లోపల మొదటి పరిణామం జ్ఞానేంద్రియ వికాసములలో మొట్టమొదట వికాసం ఈ నేత్ర తదుపరి శబ్ద వికాసం గ్రహణేంద్రియం చెవులు పనిచేస్తాయి అలా మెల్లమెల్లగా తరువాత రసనేంద్రియం మెల్లగా పీపీ వగైరా తెలుసుకోగలుగుతాడు ఆ తర్వాత గ్రహణేంద్రియం ఆ తర్వాత ఇట్లా ఇట్లా స్పర్శేంద్రియం నిజానికి స్పర్శేంద్రియం అనేటటువంటి త్వగేంద్రియము ఏదైతే ఉందో ఆ త్వగేంద్రియము జనం అవ్వగానే వెంటనే పని చేస్తుంది చాలా విశేషం అండి కాబట్టి ఎవరు ముట్టుకున్నారో తెలిసిపోతుంది నా పిల్లవాడికి ఆ శిశువుకి తెలిసిపోతుంది పెళ్ళు విప్పడం ఇంకా స్థేతులు విప్పడం ఏం గుప్పెళ్ళు కూడా వెప్పడం అలా అలా జ్ఞానేంద్రియ వికాస ధర్మములో అంతరింద్రియ వికాస ధర్మం చేత జరుగుతుంది జననం ఎలా ఉంటే మరణమేమో అలా ఉంది ఎలా పదపద్మములు చలనరహి చలనరహితమైపోయినాయి క్రమేపి కర్మేంద్రియములు చలనరహితములైపోయినాయి తదుపరి జ్ఞానేంద్రియములు చలనరహితములైపోయినాయి తదుపరి ప్రాణేంద్రియములు తదుపరి విషయేంద్రియములు తదుపరి ఇట్లా ఒక్కొక్క పంచకం పడిపోతూ కట్టగడపటికి జ్ఞాత చిరిగిన వస్త్రాన్ని వదిలేసాయి ఇది మృత్యు జరిగేటటువంటి పరిణామం అయితే ఆ సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి మధ్య ఉన్నటువంటి వేదనలు యాతనామయంగా మారేటటువంటి అవకాశం కూడా ఉంది మనలో ఉన్నటువంటి సంతృప్తులు అసంతృప్తులు మళ్ళీనప్పుడు ఇరుక అప్పుడు ఆ సంఘర్షణకి కారణమవుతుంది ఎవరైతే సంయమనంతో తమ జీవితాన్ని జీవించలేదు ఆత్మ సంయమయోగం అభ్యసించినటువంటి సాధకులు ఎవరైతే ఉంటారో మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంఘర్షణాత్మకమైనటువంటి వేదనాత్మకమైనటువంటి మృత్యువు ప్రాపిస్తాయి కాబట్టి ఈ మానవ జీవితంలో మనం ఎందుకు జ్ఞానంతో జీవించాలి ఎందుకు సంయమనంతో జీవించాలి అంటే వేదన అన్న లక్షణాన్ని పోగొట్టుకోవడం ప్రసవ వేదనతో ప్రారంభమయ్యాం మృత్యువేదనతో మరణ వేదనతో ముగిస్తున్నాం కాబట్టి వేదన వేదనా సూత్రాన్ని పోగొట్టుకోవడం కోసం మానవుడి యొక్క ప్రయత్నం జీవనం పరిణామం అయితే ఇందులో చెబుతున్నటువంటి ఈ అందార్థంలో గొప్ప లక్షణం ఏమిటంటే ఆ లక్షణం ఎట్లా పట్టుకోవాలంటే ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి ఐదు రంగులతో ఉన్నటువంటి కన్నుని ఎదురుకుండా చెప్పారు అది అందరికీ తెలుసు కదా ఇందులో మాకు తెలియదు ఏముందండి ఈ ఐదు రంగులు ఉన్నటువంటి కన్నుని చూడటం అనేటటువంటి బలం శక్తి సామర్థ్యం ఆ కన్నుని వినియోగించగలిగే శక్తి మనసుకి కాబట్టి అన్ని ఇంద్రియాలు మనసే కాబట్టి ఒక్క మనసే అన్ని ఇంద్రియాలు అవుతుంది కాబట్టి నీకు ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయా అని సాధకుడిని అడిగితే నాకు ఒకటే ఇంద్రియం ఉంది అంటాడట అంటే మనోజయాన్ని లక్ష్యంగా స్వీకరించినటువంటి సాధకుడికి ఇన్ని ఇంద్రియాలు లేవు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ప్రాణేంద్రియాలు విషయేంద్రియాలు ఇవేమి లేవు ఇవన్నీ ఒక్క మనసే ఆయా పాత్రధారణ చేస్తుంది కాబట్టి ఇంద్రియం ఒకటే అది ఇంద్రియములకు రాజు కాబట్టి మనసుకే దేవేంద్రుడని పేరు ఆయా ఇంద్రియాధిష్టాన దేవతలందరికీ మనసు రాజు ఆయా ఇంద్రియములకు రాజు ఇంద్రియాధిష్ఠాన దేవతలకు దేవ దేవేంద్రుడు రాజు కాబట్టి సంజ్ఞారూపకంగా చెప్పబడింది అనమాట ఒక్క మనసే అన్ని పాత్రలు మిగిలిన ఇరవై నాలుగు ధరించేసింది ఈ మనసుకంటే అవతలు ఉన్నవాడు జ్ఞానం సరేనండి ఈ ఐదు ఐదులు ఇరవై ఐదుని విభజన చేస్తే ఐదు వర్గాలుగా అయినాయి కాబట్టి ఆకాశ పంచకం జల పంచకం వాయుపంచకం అగ్నిపంచకం పృథ్వీపంచకం ఇట్లా ఐదు పంచకాలైన అలాగే ఐదు కదంబాలు కూడా అయినాయి ఏదైనా ఐదు అనే సంఖ్యామానం మీద నడిచేటటువంటి విధానమంతా పంచీకరణ ఇక్కడ కూడా అందుకని మొదట ఏం ఎత్తుకున్నారు అంటే పంచవన్నీయలు ఐదొక చోట వన్నీయలు ఐదొక చోట ఈ ఐదు వన్నెలుగా కనబడుతున్నటువంటిది అంతా కూడా ఒక లక్షణం ఒక సూత్రం ఒక స్థానం నుంచి పన్నుగ కలసినది సరే విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం చెప్పారో చూద్దాం ఒక కాంతి కిరణం ఒక పట్టకం ద్వారా వక్రీభనం చెందితే అది ఏడు రంగులుగా విడిపోయింది విబ్జిఆర్ అని వర్ణపటం గురించి ఏమయ్యా ఈ నిజంగా ఏడు రంగులు ఉన్నాయా అంటే వాస్తవానికి ఐదు రంగులే ఉన్నాయి కానీ ఆ మిగిలిన రెండు రంగులు ప్రతిబింబ సమానమైనటువంటివి ఏడు ఉన్నట్టుగా కనపడతాయి కానీ వాస్తవానికి ఉండేవి ఐదే అని వాళ్ళు ఒప్పుకున్నారు కానీ ఐదు చెప్పడం ఏమో కాంతి యొక్క విశ్లేషణ వెనక్కి తీసుకుంటే కాంతిరేఖ ఒకటే ఈ ఆ ఏడు కలిసిపోతే ఏమిటవుతుందా అంటే తెల్లని ప్రకాశం ఆ కళ్ళని ప్రకాశం వెనక్కి తీసుకుంటే ఏమవుతుంది అంటే నలుపు అవుతుంది ఏ రంగు లేకపోతే నలుపు అన్ని రంగులు కలిస్తే తెలుగు కాబట్టి ఆయా శుభ ఘడియలందు లేక వైదిక కర్మలందు అన్ని రంగులు కలిపినటువంటి శ్వేత వస్త్రాలని ధవళ వస్త్రాలని వినియోగించేటటువంటి పద్ధతి ఏర్పడాలి शातण सात्विक जीवन ऐन कलसीन स्थापी सूचन गई तल वस्त्र कटो अर्थम अंत काल वस्त्र बहुत बहगोरनो का नाम रूपाल संबंधी अंश का आ धवल वस्त्र धारण की प्रधानमंत्री सूचन एंटे यी पन्नग कम चपेट सूचन पंचभूतात्मकमें प्रकृति मनसनी बुद्धि अहंकारायाशक्ति एम विधमनी भगवदी चीजें आम रकल लक्षणाल दैवी भावन तो ईश्वरीय भावना तो, तो विनियोगुनी वी ये बिंदु प्रकाशी उत्पन्नमे प्रकटित मई व्यवहार कलम तोच अव्यक्तम तोचक उन्यो दाने गुर्तिमानी अड़ा सूचना काबट्टी इवन एपाइनाटे आ बिंदु मध्यस्थानबाट आ बिंदु मध्यमेम पेरेंटे हृदय पद्मे ఎవరైనా ఈ హృదయ పద్మాన్ని ఎలా తెలుసుకోగలరండి అంటే అయితే ప్రాణాన్నో లేక మనస్సును జాగరతగా విలక్షణంగా గమనిస్తూ ఉంటే అవి ఒక స్థానానికి వెళ్ళి లయమైపోతాయి అక్కడి నుంచే మళ్ళీ పుడతాయి కాబట్టి ప్రాణమనస్సుల యొక్క లయస్థానం కానీ జనన స్థానం కానీ గుర్తించడం కొరకే ప్రాణాయామము ధ్యానము అష్టాంగయోగము ఇదంతా దాని కొరకే ఎవరైతే ఈ హృదయ పద్మ మధ్యస్థానమందు ఉన్నటువంటి ప్రకాశాన్ని గుర్తించారో వాళ్ళకి సమాధి స్థితి ప్రాప్తిస్తాయి అంటే ఇది గుర్తించబడకుండా సమాధి స్థితి సాధ్యం కాదు ఎనుదురు జనులు జనులు మొదట కూడా చెప్పుకున్నాం జనులారా జనన మరణములందు జనులు అంటే ఎవరంటే పుట్టేవాడుకు పోయేవాళ్ళు జననం మరణం మధ్యలో ఈ సైకిల్ ఈ చక్రభ్రమణంలో దొరుకుతున్న వాళ్ళందరూ జనులు ఇలా అనుకుంటారట జనులు ఈ దీన్ని తెలుసుకుంటే చాలండి మోక్షం వచ్చేసినట్టే ముక్తి వచ్చేసినట్టే అని దేహాత్మ భావనలో ఉన్నటువంటి వాళ్ళు కర్మిష్ఠులైనటువంటి వారు కామ్యక కర్మ చేత వాళ్ళు అలాగే ఏకాత్మ భావన లేనిటువంటి వాళ్ళు ఉన్నది బ్రహ్మమే అనే దృష్టితో చూడలేనటువంటి వారు అవిద్యామోహితులైనటువంటి వారు మనసు అనే సంసారం చేత ప్రభావితమైనటువంటి వాళ్ళు వీళ్ళందరికీ ఏమిటంటే మనోజయ స్థానమే కష్టం కాబట్టి ఆ మనోజయ స్థానం కలిగితే చాలండి బాబు ఈ మనసుని దాటితే అంతా ముక్తనండి బాబు అంటారు ఇది జనుల రీతి ఎన్నుదురు జనులు తరే నిజానికి పెద్దలైన వాళ్ళు మహర్షులైన వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఈ హృదయ పద్మస్థానం ఎవరికైతే తెలిసిందో అక్కడి నుంచి నీకు అంతర్ముఖ ప్రయాణం ప్రారంభమైంది అక్కడి నీకు సద్గురు కృప ప్రారంభమవుతుంది అక్కడి నీకు అశరీర గురు కృప ప్రారంభమవుతుంది అక్కడి నుంచే నీకు ఈశ్వరానుగ్రహం ప్రాప్తిస్తుంది కారణం ఏమిటంటే సాధకులకు అనేక న్యాయములు వర్తిస్తూ ఉంటాయి ఈ న్యాయములన్నీ జగదీశ్వరుడు జగన్మాత సృష్టి పరిణామం కొరకు ఏర్పాటు చేసినటువంటి న్యాయములు అలా ఎలా అంటే నీరక్షీర న్యాయమని భ్రమర కీటక న్యాయమని అలాగే శశి విషాణ న్యాయమని అలాగే మర్కటకిషోర న్యాయమని మర్జాలకిషోర న్యాయమని బింబ ప్రతిబింబ న్యాయమని ఇలా అనేక రకాలైన న్యాయములు వేదాంత పంచదశిలో చర్చించబడతాయి బాగా కూలంకషంగా విచారణ చేస్తారు బ్రహ్మసూత్ర వ్యాఖ్యానాలలో కూడా ప్రతి సూత్రాన్ని కూడా చక్కగా ఈ రకమైనటువంటి పూర్వవాదము పరవాదం ఇట్లా పూర్వాన్ పూర్వమీమాంసాలు తరమ మాంసం తర్క న్యాయ వైశేషిక సూత్రాల ఆధారంగా అనేక రకాల సమన్వయాలతో బ్రహ్మ సూత్రాలకు వ్యాఖ్యలు అందుబాటులో ఉన్నాయి అయితే అక్కడి దాకా అసలు మనం వెళ్ళాలండి ఇవన్నీ తెలిసి ఉండాలి కదా ఈ న్యాయములన్నీ ఏ న్యాయం ద్వారా మనం ఎదగగలము అనేటటువంటిది తెలిసి దాన్ని పాటించి దాన్ని జీవించిన వాళ్ళం అవ్వడమే తారకం తరించడం జిజ్ఞాస అందుకని అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్న సూత్రంలో జిజ్ఞాస అంటే జ్ఞాతం ఇచ్చేది జి జిజ్ఞాస తెలుసుకోవాలనే ఇచ్చ ఉంది కాబట్టి దానికి జిజ్ఞాస అనిపించింది అసలు తెలుసుకోవాలనే ఇచ్చలేని వాడికి ఏ గొడవ లేదు వాడితే ఏ వాడు ఉంటాడు వాడికి జడచేతన న్యాయమే చాలా కష్టం వాటికి ఆధారాధే న్యాయమే చాలా కష్టం కాబట్టి కార్యకారణ పద్ధతిని తెలుసుకోవడమే చాలా కష్టం ఎప్పుడైతే నీవు అంతర్ముఖ ప్రయాణంలో హృదయ పద్మస్థానం నుంచి చైతన్యం తన మూలాన్ని తాను గుర్తిరిగేటటువంటి ప్రయాణాన్ని ప్రారంభిస్తావో అప్పుడు ఈ న్యాయములన్నీ నీకు వర్తిస్తాయి ఈ న్యాయములన్నింటి ద్వారా నువ్వు ఎదుగుతావు ఈ హృదయ పద్మస్థానం వరకు నేను తీసుకెళ్లేటటువంటి సాధనలు శ్రవణ మనన నిధిధ్యాసం ఈ శ్రవణమన నిధిధ్యాసలు హృదయ పద్మస్థానానికి చేరగానే అయిపోతాయి వీటితో పని లేదు ఇక ఎందుకంటే ఆ అంతస్ఫురణ కలిగినటువంటి వాడు ఆ ధీశక్తి మేల్కొన్నటువంటి వాడు బుద్ధిని చైతన్యమునందు లీన నిర్వాణ సుఖాన్ని అనుభవించేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎరుకందు ఎరుక అందు ఉన్నదని శ్రుతులు పలుకు చున్నవి సుమ్మి కాబట్టి ఎరుకనే పులుగు అంటారు పెద్దలు పురుగు పులి వ్యాఘ్రం ఆ ఎరుకనే పులి అక్కడ ఉందట పులుగు పులుగంటే వేరే అర్థాలు కూడా ఉన్నాయి సరే ఏదైతే ఎరుక అనేటటువంటి లక్షణం అక్కడ ఉంది నిజానికి దానికి నామరూపాలు లేవు కదా అది జడవస్తువు కాదు కదా జంతువు అంతకంటే కాదు ఇక లక్షణరీత్యా ఆ అన్వయం కొరకు చెప్పారనమాట ఈ ఎరుక యొక్క స్థానాన్ని మొట్టమొదటి తెలియాలి అనాహత పద్మ మందిర స్థానంలో ఉన్నటువంటి ఎరుకని తెలియాలి మొట్టమొదటి ఇది పిండాండ పరిధిలో హృదయ పదం ఇది జీవహంసలు ప్రారంభమయ్యేటటువంటి హృదయ పదం క్రమేపీ ఇక్కడి నుంచి ఈశ్వరహంసలను తెలుసుకునేటటువంటి పద్ధతిగా ఎదిగినటువంటి వాడే ఆ ఈశ్వరహంసలకు ప్రారంభమయ్యేటటువంటి బ్రహ్మాండ స్థితికి ప్రారంభమయ్యేటటువంటి బ్రహ్మానంద స్థితికి ఆధారభూతమైనటువంటి ఉన్మని మనోన్మని అవస్థలు ప్రాప్తించేటటువంటి బ్రహ్మరంధ్ర స్థానమే అష్టదళ పద్మ హృదయం అది ఈశ్వరహంసలకు హృదయ పద్మ ఇక అనంత విశ్వానికి శింశుమారక చక్రం అని ఓ చక్రం ఉంది ఆ చక్రంలో ద్వాదశి షోడశి పంచదశలు ఉన్నాయి ఈ ద్వాదశి షోడసి పంచదశలో కలహంస జీవహంస అచలహంస అనే పద్ధతిగా ఈ జీవహంస ఈశ్వరహంసలు దాటినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అష్టదళ పద్మహృదయ మధ్య మందు ఉన్నటువంటి కర్ణికా మధ్యమందు ఉన్నటువంటి బిందు మధ్యమందు ఉన్నటువంటి మండలత్రయములందు ఉన్నటువంటి మధ్యమందు ఉన్న శూన్యములందు ఆ శూన్యస్థానంలో ఉన్నటువంటి శింసుమారక చక్రముల ఇలా ఉందట ఆ శింసుమారక చక్రం ఇప్పుడు ఆ శింషుమారక చక్రాన్ని దాటించడానికి చెప్పబడేటటువంటిది ద్వాదశి షోడసి పంచసి అంటే ఈ ఎరుక ఆ శింసుమారక చక్రం నుంచి మొదలైంది ఉన్మని మనోన్మని అవస్థల ద్వారా బిందు మధ్యనందు పనిచేస్తూ బ్రహ్మాండ వ్యాపకమై పనిచేస్తూ సింసుమారక చక్రం ద్వారా విశ్వమంతా వ్యాపకమై విశ్వముగ్గా వ్యాపకమై నిజానికి మాట్లాడితే అలాగే బ్రహ్మాండముగ్గా వ్యాపకమై అక్కడి నుంచి అనాహత పద్మ మందిరం ద్వారా జీవుడుగా వ్యాపకమై జీవముగా వ్యాపక ఒక్క ఎరుకే వీటన్నింటి అందు ఉన్న చెప్తు తెలుసు మోక్షమన్నా వినుసు మీ ఇలా తెలుసుకుంటే జాలరా బాబు నీకు ముక్తేన ఇలా తెలుసుకుంటే జాలు నీకు మోక్షమేనట తెలుసుకుంటే సరిపోతుందా అలా ఉంటే కదా చూడండి పిల్ల మనమందరం బాల్యావస్థలో చాలా తెలుసుకుంటాం ఎదిగి యవన కవుమార అవస్థలలో ఆ పెద్దల దగ్గర నేర్చుకున్నటువంటి శుద్ధులు ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞానపరమైన ఆర్షవాక్కులు ఏవైతే ఉన్నాయో అర్యోక్తులు ఏవైతే ఉన్నాయో సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి మన యవన కౌమారాలలో జీవించలేదనుకోండి అప్పుడు ఏమంటారు వీడు తెలిసిన అజ్ఞాని అంటారు అంటే తెలిస్తే జ్ఞానం సరిపోదు అందుకనే శంకర భగవద్పాదులు భవశంకర దేశికమే చరణం శరణం అనేటటువంటి దేశికేంద్రులైనటువంటి శంకరులు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు మూఢమతే అన్నారు అర్థం ఏమిటి అంటే తెలియదా అంటే ఇతనికి తెలుసు తెలుసు కానీ అలా ఉండడు దుర్యోధనుడు కూడా అదే చెప్పాడు జానామి సర్వం అది కూడా ఎటువంటి ధర్మ సర్వస్వం ధర్మం అంతా నాకు తెలుసు కానీ నా ఇచ్చసి నాకు ఇచ్చలేదు ఆ ధర్మాచరణ చేయడంలో నాకు ఇచ్చలేదు అధర్మ సర్వస్వం కూడా తెలుసు నాకు కానీ చెయ్యకుండా ఉండలేదు అదిగా వాడి బలహీనత ధర్మమంతా తెలుసు కానీ ధర్మ ఆచరణ చేయలేదు అధర్మమంతా కూడా తెలుసు చెయ్యకుండా ఉండలేదు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే కృతయుగ కాలంలో చూస్తే అందరూ ఎవరి లోకాల్లో వాళ్ళు ఉండేవాళ్ళు లోకభేదం ఉండేదనమాట సురులకు వేరే అసురులకు వేరే మహర్షులకు వేరే అలాగే మానవులకు వేరే పశుపక్ష ఇట్లా ఎవరి ఎవరి లోకాలలో ఎవరి స్థానాలలో ఎవరి రాజ్యాలలో వాడు గురిపాలించుకునేవాడు ఎప్పుడూ కల్పాంతాల్లోనో ఎప్పుడో ఒకప్పుడు పోటాడుకునేవాళ్ళు యుద్ధాలు చేసుకునేవాళ్ళు ఎవరో ఒకరికి గెలిచేవారు పడేవారు ఇది ఇది ఒక ఒక కాలం కృతయుగ కాలం ఇక త్రేతాయుగ కాలానికి వచ్చేసేటప్పటికీ ఒక భూమి మీదే ఒక ప్రాంతంలో రాక్షసులు ఒక ప్రాంతంలో మానవులు ఒక ప్రాంతంలో దేవతలు మహర్షులు ఇట్లా ఒక భూమి మీద వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నారు ద్వాపర యుగం వచ్చేసేటప్పటికీ ఒకే కుటుంబంలోకే వచ్చేసారు గురు వచ్చేసారు ఒకే కుటుంబంలోనే సురాసురులు ఇద్దరు ఉన్నారు వంశం చూద్దామా మధురా నగరాన్ని పరిపాలించిన కంసుడు అసుర ఆ వంశ పారంపర్యం ఆయనకు వచ్చిన బాగుంది దివ్యత్వ పారంపర్యం మరి ఆ వంశంలోనే పుట్టినటువంటి కృష్ణ పరమాత్మ బలరామ చక్రవర్తి ఇలాంటి వాళ్ళందరికీ వచ్చింది అట్లాగే కౌరవ వంశంలో పాండవులందరూ కూడా దైవానుగ్రహం పొందినటువంటి కారణజన్మలు ఈ కక్షా కార్పణ్యాలతో కూడినటువంటి సంతత ఆసురీ సంతతి అంటారన్నమాట ఆసురీ సంపద యొక్క సంతతి దుర్యోధనాలు సరే న్యాయా న్యాయ విచారణలు ధర్మాధర్మ విచారణలు ఎట్లున్నప్పటికీ వారి గుణగణములు మాత్రం ఇంతే ఇది ఒక కుటుంబంలోకే వచ్చేసి ఇక కలియుగంలో చూద్దామా ఒక మనిషిలోకే వచ్చేసింది ఇప్పుడు ఉదయం ఎలా ఉంటాడో ఏ ముహూర్తానికి ఎలా ఉంటాడో ఏ గంటకు ఎలా అవుతాడో శ్రోత్రియం బ్రహ్మనిష్టంచ అనేటటువంటి శ్రోత్రియ కుటుంబాలలో కూడా ఆ రకమైనటువంటి పారంపర్యం లోపించిపోతూ ఉన్నటువంటి జ్ఞానవారసత్వం లోపించిపోతూ ఉన్నటువంటి కాలంలో ఈనాడు మనం ఉన్నాం ఏనాడైనా ఆనాడు కృతయుగమైనా ఈనాడు కలియుగమైనా మానవునికి స్వధర్మం జ్ఞానమే ఆత్మవిచారణే బ్రహ్మజ్ఞానమే బ్రహ్మానందమే ముక్తే మోక్షమే లక్ష్యం యుగభేదములు ఎన్నున్నా అవన్నీ ధర్మసూత్రాలకి న్యాయ సూత్రాలకి సంబంధించినటువంటి కాబట్టి వాటి గురించి ఎంత విచారణ చేసినా జ్ఞానముతో సరితూగా కలిగినవి కావు అన్నమాట ఇక కొంతమంది ఉన్నారు ఈ కలియుగంలో ఏమండి ఉన్నదంతా బ్రహ్మమే అంటున్నారు కదా ఇంకా శరణాగతి ఎవరికి చేయమంటారు ఉన్నదంతా బ్రహ్మమే అంటున్నారు కదా ఎవరు ఎవరికి బోధిస్తున్నారు ఉన్నదంతా బ్రహ్మమే అంటున్నారు కదా ఫలమేమిటి మలమేమిటి అన్నారు సరే అలా బిందు మధ్యస్థానంలో ఉన్మని మనోన్మని అవస్థలుగా నిలకడ చెంది ఉన్నటువంటి వాడికి వర్తిస్తా ఇవన్నీ సర్వర్మాన్ పరిత్యజ మాకం శరణం రజ అహం ర్వపాపే మోక్ష్యామి మా శుచ శుచ నేను సూచిని చేస్తాను అనమాట నీ ప్రాబ్లం అంతా ఏమిటంటే నీ మాలిన్యం అంటే ఏంటంటే అద్దం మీద మురికి మావియందు శిశువు బూడిద ఎందు నిప్పు ఎలా కప్పబడి ఉంది కాబట్టి అవి తొలగిస్తే సత్యం బోధపడుతుంది కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య అనే స్థాయికి వెళ్ళాలి అంటే ఏ ధర్మములు నిన్ను ప్రభావితం చెయ్యనటువంటి ధర్మసు ధర్మము ధర్మ సూక్ష్మము ధర్మాతీతము అలాగే తురీయము తురీయాతీతము అలాగే జ్ఞానము జ్ఞానాతీతము వీటన్నింటినీ ప్రతిపాదించింది ప్రస్థానత్రయం చక్కగా ఏది ఎవరికి వర్తిస్తుందో ఆకలి దెప్పులకేడ్చడి మానవుడు ఎరుకకు ఒకటి వేరు పెకలించుట ఎట్లు అంటారు పెద్దలు కాబట్టి ఏ గంట కాగంట ఏం తిందామా అని ఆలోచన వచ్చేటటువంటి కంచం మంచం మాత్రమే గుర్తించబడేటటువంటి అధమమైనటువంటి జీవనక్రమంలో ఆవేశ కావేశాలు మాత్రమే తెలిసి శాంత సౌశీల్య సద్గుణాల యొక్క ఛాయ కూడా లేనటువంటి జీవితాలకి ఏమని చెప్తాం కాబట్టి భూమండలం ఉన్నంతకాలం బ్రహ్మ నిర్మాణం జరిగినంతకాలం ఆ కల్పాంతం వరకు కూడా మానవుడు తప్పక సాధించవలసినటువంటి దైవీ గుణములను సాధించవలసిందే తేజ్ క్షమాధృతి శౌచ అశోకోతి మాదిచిత సంపదం దైవీ అభిజాత్య భారత ైనా భూమి ఉన్నంతకాలం ఈ దైవీ సంపద మానవుడికి అత్యంత అవసరం ఈ దైవీ సంపదని అందించేటట్లుగా ఇచ్చేటటువంటి సంయమనం కొరకే నవరాత్రులు ఏ నవరాత్రులైనా సరే అది వసంత నవరాత్రులైనా శరణవరాత్రులైనా గణేష నవరాత్రులైనా లేక సంక్రాంతి ఎందు నవరాత్రులైనా అనేక రకాల నవరాత్రులు అభ్యాసంలో ఉన్నాయి వీటన్నింటియందు ఆత్మ సంయమయోగమే సాధనల రూపంలో వ్యాపించి ఉన్నది అది ఏకభుక్తమే అయినా ధ్యానమే అయినా ప్రాణాయామమే అయినా ఆసనసిద్ధి అయినా లేక సమాధినిష్ట అయినా ఇదంతా కూడా నీవు ఎరుకందున్నాదని శృతులు పలుపుచున్నవి సుమి మంత్రపుష్పం ద్వారా చెప్పేటటువంటిదంతా కూడా ఈ పంచవన్నెలు కలిసిపోయినటువంటి పన్నుగా కలిసిన హృదయ పద్మస్థానాన్ని తెలియజెప్పడమే ఈ పూజల సారాంశం అంత అది అభిషేకమే అయినా అర్చనే అయినా మరొకటైనా మరొకటైనా ఎన్ని చెప్పినా నవ భక్తి మార్గములు ఎన్ని సరే ఈ హృదయ పద్మస్థానానికి చేర్చడమే వాటి యొక్క లక్ష్యం సరే తెలుసుకున్నాం సుమి తెలుసుకుంటే సరిపోయిందా అంటే ఇప్పుడు నిజ సూచన చేస్తున్నారు ఉన్న వస్తువు జాడను ఎన్నుకా ఎంతసేపు కూడా నెమలి కంఠం రంగు కావాలా నెమలి పింఛన్ రంగు కావాలా మామిడి చిగురు రంగు కావాలా మామిడి పిండి రంగు కావాలా లేకపోతే సంపంగా పూ రంగు కావాలా లేకపోతే ఇలా ఆ ఐదు వన్నెల మధ్యలోనే జీవితం అంతా తిరిగిపోతుంది బాగుందన్న ప్రతిదీ కూడా ఈ ఐదు వన్నెలతో సంబంధపడుంది బాగుందన్న ప్రతిదీ కూడా ఐదు వనెలు కలిసిపోయిన ప్రకాశ స్థితికి సంబంధపడుంది అన్నీ ప్రకాశ ప్రతిబింబాలే లేకపోతే వాటికి వర్ణములు ఎక్కడా శమునందు మిగిలిన వర్ణములన్నీ లయమైపోయి ఈ వర్ణ ద్రవ్యము ఈ వర్ణమునొక్కటే ప్రతిబింబింపజేస్తుంది కాబట్టి ఆ వస్తువు ఆ వర్ణంతో కనబడుతుంది ఇది జీవిత సత్యం అని విజ్ఞాన శాస్త్రం కూడా నిరూపించింది కాబట్టి చామంతి పువ్వు పశుపచ్చగా లేదు అని చెప్పాం బంతి పువ్వు పశుపచ్చగా లేదు తెల్లగా కనబడే వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారా అని అంటే వాళ్ళు ఏడు రంగులు కలిపేసేసుకున్నారు నల్లగా ఉన్న వాళ్ళందరూ ఏం చేశారాయంటే ఏడు రంగులు లేకుండా ఉన్నారు అని మనలో కొన్ని కణాలు ఉంటాయి ఈ మెలనోసైట్స్ చర్మంలో ఉండి సూర్యకాంతి ప్రతిఫలనకి అబ్జార్బ్షన్కి అంటే జీర్ణం చేసుకోవడానికి పనికి ఆ అల్ట్రా వయలెట్ డ్రేస్ని మిగిలిన ప్రకాశ భాగాన్ని స్వీకరించి ప్రతిఫలించేట్టు చేస్తాయి అనమాట తక్కువ మెలనో సైడ్స్ ఉంటే తెల్లగా ఉంటారు ఎక్కువ మెలనో ఉంటే నల్లగా ఉంటారు తక్కువ మెలనోసైడ్స్ ఉన్నవాళ్ళు ఎండగడితే కందిపోతారు అలసిపోతారు సొలసిపోతారు ఎక్కువ మెలనోసైడ్స్ ఉన్నవాళ్ళు నల్లగా ఉన్నవాళ్ళు పాపం మండే ఎండలలో కూడా అధికమైన కష్టించి శ్రమ చేయగలిగేటటువంటి సమర్థత కలిగి ఉంటారు ఇట్లా ఈ మెలనోసైట్స్ యొక్క ప్రాధాన్యత జీవితంలో చాలా ఉంది అయితే దీనికి లేని అందం అనేటటువంటి గొడవని మానవుడు తగిలించాడు ఈ బాగుంది అన్న గొడవ అంతా అందులో ఉంది రసానుభూతికి బాగుంది అనేది తెలుగు రసో వయసహా ఆ రస లక్షణం మీ ఇంద్రియాలన్నింతటా వ్యాపించుకుంది ఆ రసలక్షణం కూడా బ్రహ్మం యొక్క ప్రతిబింబమే ఆనందో బ్రహ్మ ఆనందో బ్రహ్మ విజానాథ్ అన్నం బ్రహ్మేది విజానాథ్ పురాణం బ్రహ్మేది విజానాథ్ ఇలా చెప్పినటువంటి వేదం ఆనందమే బ్రహ్మమని కూడా చెప్పింది ఇవన్నీ ఎందుకు ఇట్లా చెప్పారయ్యా అంటే సామాన్యీకరించడం కోసం ఇది చాలా ముఖ్యమండి మనం మనం ఏం చేస్తామంటే ప్రతి దాంట్లో కూడా విశేషాన్ని జోడిస్తాం అనమాట ఇప్పుడైతే విశేషం జోడిస్తామో అక్కడ అహం బలపడిపోతుంది ఎరుక గడ్డిపడిపోతుంది దాన్ని నిరసించాలంటే అంటే సామాన్యం చేయాలి సామాన్యం చేస్తే అహం విరిగిపోతుంది ఎప్పుడైతే అహం విరిగిపోయిందో అప్పుడు అభిమానం ఉండదు అయితే విశేషంగా పెట్టేటప్పటికీ ఆ విశేష లక్షణం చేత ఆహం బలపడి అభిమానం బలపడిపోయి దేహాత్మ భావన బలపడి సంతృప్తి అసంతృప్తుల వలన జనన మరణ చక్రం ప్రారంభమైపోయి ఇది ప్రతి క్షణం మనం ఈ తెలివి కలిగి ఉండాలి ఈ మేలుకొలుకుని కలిగి ఉండాలి మౌనంగా దీన్ని జాగ్రత్తగా గమనించి ఈ బంధం ఏర్పడకుండా చూసుకోవాలి అప్పుడు ముక్తుడు అయిపోవడానికి ఒక క్షణమే చాలు అందుకని వన్నెలన్నీ మీరి ఉన్న వస్తువు జాడ ఈ వన్నెలన్నీ మీరితే ఉన్నది ప్రకాశమే ప్రకాశానికి ఏ రంగు లేదు ఆ సర్వవ్యాపక స్వస్వరూప సాక్షాత్కార జ్ఞాన ప్రకాశానికి ఏ వన్నెలూ లేదు కాబట్టి ఆ పరమాత్మ సర్వవ్యాపకమై అంతటా ఉన్నవాడై ఏకకాలమందు సాక్షిగాను ఏకాలమందు ప్రకృతిగాను ఉన్నాడు అలా ఉన్నటువంటి వాడు ఆ ఉన్న వస్తువు జాడ నిన్నడెరుంగక ఆ ఈశ్వరుని కాని ఆ పరమాత్మని కానీ ఆ ఆత్మని కానీ ఆ బ్రహ్మని కానీ ఆ సాక్షిని కాని ఏ ఎరిగే ప్రయత్నం చేయకపోతే అసలు ఎరగకేపోతే ఆ ఎరకని ఎగరగొట్టడం తెలియకుండా దాటడం ఇది అయ్యే పని కాదు కాబట్టి ఎన్నో రీతుల ఈ సాక్షి గురించే చెప్తూ ఉంటారు ఈ ఎరుక గురించే చెప్తూ ఇది తెలిస్తే ముక్తి మోక్షం అని కూడా నిర్ణయం చేసేస్తున్నారు కానీ నిజానికి ఇది భౌతిక లక్షణాలను దాటడానికి మాత్రమే పనికి వచ్చేటటువంటి పరమార్థికమైనటువంటి ప్రవేశించడానికి ఇహమును పరం దృష్టితో చూడటానికి దృష్టిని మార్చడానికి ఇదంతా ఉపయుక్తం కానీ ఇందులో ఉన్న రహస్యం ఏమిటంటే అనంత విశ్వాన్ని స్వీకరించాం అనంత విశ్వము కూడా ఒక కన్ను వెళ్ళలేవన్నది ఇది ఇందులో ఉన్నటువంటి రహస్యం ఈ కందార్థంలో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది పెద్ద తుఫానుకు కూడా మధ్యలో కేంద్రస్థానం ఒక కన్ను ఉంటుంది ది ఐ ఆఫ్ ది సైక్లోన్ అంటాం ఆ ఐ చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది ఎంత వేగంగా తిరుగుతూ ఉంటుంది ఆ బలం అంతా ఆ కేంద్రస్థానంలో అట్లాగే బ్రహ్మాండ చక్రం అంతా సూర్యుడు కేంద్రంగా తిరుగుతుంది అది కూడా ఐ అది కూడా ఓ కన్ను ఇటువంటి బ్రహ్మాండములు అనేకము ఒక గెలాక్సీలో ఒక బాలకొంతలో ఒక నెబ్బులాలో ఇలా ఎన్నో చెప్పచ్చు ఆ మొత్తం విశ్వాన్ని ఒక్క కంటితో చూసేటటువంటి దూరంగా వెళ్ళి చూసాం చూస్తే అది కూడా కన్ను ఎలా ఉందో ఆకారంలో అది కూడా అలా తిరుగుతూ ఉంది దానికి కూడా మధ్యస్థానం కృష్ణ బెలాంతర్గతమైనటువంటి మధ్యస్థానం ఉంది అది కూడా ఒక కన్ను ఉంది ఈ పంచవన్నెలన్నీయు పన్నుగా ఆ కేంద్రస్థానంలో వెళ్ పన్నుగా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మొత్తంగా పూర్ణంగా ఆ కేంద్రస్థానంలో కలిసిపోయింది ఒక చిన్న అణువుని అణువు ఎందున్న ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు కూడా న్యూట్రాన్ అనే కేంద్రకం చుట్టూ తిరుగుతూ అది కూడా ఒక కన్నువలే ఉంది నేనో మిల్లీమీటర్ స్థాయిలో ఉన్నటువంటి అంటే ఒకటి బై లక్షో ఉన్నటువంటి మిల్లీమీటర్ స్థానంలో కూడా ఒక కన్నువలే ఉంది పరమాణువు అనంత విశ్వాన్ని స్వీకరించాం ఇది కూడా కన్నువలేనే ంత లక్షణాన్ని గమనించిగా కలసినది అది బిందుస్థా అయితే ప్రకాశ బిందువు లేకపోతే చీకటి బిందువు బ్రహ్మాండ వరకు లెక్కేస్తావా అది చిత్ బిందువు చిన్నాదము చిత్కళ విశ్వం వరకు లెక్కేసావా అది చీకటి బిందువు ఈ ప్రకాశ బిందువు వెళ్ళి ఆ కృష్ణ బిలంలో పడిపోయింది కర్షతి కృష్ణ తనలోకి ఆకర్షించేసింది ఆకర్షణ శక్తికే కృష్ణ కృష్ణశక్తి అని పేరు కృష్ణ పరమాత్మ నల్లగా ఉండడానికి కారణం మహాకాళి నల్లగా ఉండడానికి కారణమదే కాలస్వరూపులు అలా ఈ చీకటి బిందువు ఆ ప్రకాశం రెండు చూస్తే బట్ట బయట ఇవి రెండూ లేవు ఆ పంచబనలు లేవు వాటికి ఐక్యస్థానమైన కేంద్రం అనే బిందువు లేవు ఆ బిందువునందు ప్రకాశ బిందువు విమర్శ బిందువు లేక ప్రకాశ బిందువు చీకటి బిందువు ఏ రీతిగా చెప్పినా అవి లేవు లేవు బట్ట లేవు ఈ మొత్తం విశ్వం ఒక చిన్న బిందువు లవలేశ బిందువు ఈ లవలేశ బిందు అనే ఆవరణ దాని మధ్య అంతర్గతమై ఉన్న అనేక కోటి బ్రహ్మాండములు దానియన్ అంతర్గతమై ఉన్నటువంటి బ్రహ్మాండ మధ్యస్థానములు అంతర్గతమై ఉన్న అష్ట ప్రకృతులు నియన్ అంతర్గతమై ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశులు నానియన్ అంతర్గతమై ఉన్న మానవులు ఆమె ఏడు కోట్ల మంది మానవులలో ఒకనొక మానవ దేహం ఆ మానవ దేహంలో ఉన్నటువంటి బిందు స్వరూపం పుండరీకాక్షలు ఈ పుండరీకాక్ష స్థానం నుంచి మొదలు ఆ అనంత విశ్వానికి మధ్యస్థానంలో ఉన్నటువంటి అఖండ ఇరుగ వరకు కూడా పంచలైదొక చోట కలసినది హృదయ పద్మం వనుచున్ ఆ కేంద్రస్థానానికి హృదయ పద్మని పేరు ఆ అనంత విశ్వానికి మధ్యస్థానం కూడా శింషం మారక హృదయ మధ్యస్థానం ఈ అనంతంగా వ్యాపకమై కనపడుతున్న బ్రహ్మాండ మధ్యస్థానం ఉందంటావా ఆదానికి మధ్యస్థానం బ్రహ్మరంధ్రస్థానం సూర్యస్థానం జీవాత్మ పరిధిలో దేహాత్మ పరిధిలో చూద్దామా అనాహత పద్మ మధ్య అందు ఉన్నటువంటిది హృదయ పద్మస్థానం ఈ రీతిగా ఎన్నాడె ఇలా తెలుసుకోలేదట ఇది ఎట్లా ఉందో ఎట్లా లేదో తెలియాలట ఎరగడం అంటే అర్థమది చాలామంది ఎరగడం అంటే అది ఎలా ఉందో చెప్తే చాలనుకున్నారు ఎలా ఉందో చెప్తే సరిపోదు ఎరగడం అంటే అర్థం ఏమిటంటే అది ఎలా ఉందో తెలియాలి ఎలా లేదో తెలియాలి ఏ స్థితిలో లేదో తెలియాలి అలా బయలు దృష్ట్యా ఇది ఎలా లేదో తెలిసినవాడు ఎవడైతే వాడికి మాట్లాడాడు ఇన్ని రీతులుగా చెప్పవలసిన అవసరం లేదట వాడికి ఎందుకని అతను సూచించేది మౌన వ్యాఖ్య దానవతల దానవతల దానవతల అని వెళ్ళాడు తత్పరం జాబలోక ఏ పరమపద సోపాన దాచే అలా ఉన్నటువంటి వాడికి ఎన్నో రీతుల పలికేటటువంటి అవకాశం లేదు వాడు కేవలం ఒక్క రీతిగానే వాడు కేవలం శూన్య సర్వములు ఒకటైన పద్ధతిగా శూన్య సర్వములు లేని పద్ధతిగా రెండు తెలిసి బయలు స్థితి అందు ఉన్నది ఉన్నట్లుగా ఉండి సూచన చేసేటటువంటి దిశ కేంద్రుడు ఎన్నో రీతుల పలుకుచున్న అక్కడి నుంచి ఇక్కడ వరకు చెప్పేటటువంటి అనంత శాస్త్ర శాస్త్రణ్యమంత ఓ కొటానుకోట్ల సాధకులంతా కోటానుకోట్ల ఋషులంతా కోటానుకోట్ల అనుసరించేవారంతా అందరూ వీళ్ళంతా ఎందులో కదులుతున్నారయా అంటే ఆ అఖండ ఎరుకనే దాంట్లో వాడు తెలుసు మోక్షమన్నా వినుసుమీ తెలుసుకుంటే చాలరా బాబు ఇది తెలుసుకుంటే చాలురా బాబు అంటే నాకు ఒక విషయం గుర్తుకో జీవితంలో కూడా పద్దెనిమిదేళ్ళ వయస్సు అప్పుడు బాగా అయ్యప్ప దీక్షలు కొత్తగా ఆంధ్రదేశంలో చాలా విస్తృతంగా ఉన్నాయి చాలా చోట్ల అండ్ కూడా అప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఉండేవాళ్ళం అక్కడ రామకృష్ణాపురం అనే గ్రామంలో కుగ్రామం అది అక్కడ ఈ అయ్యప్ప పదీక్షలు జరుగుతూ ఉండేవి మా మేనమామగారు వారి బంధువులు వీళ్ళంతా దాంట్లో పాల్గొనేవాడు నన్ను కూడా పిలిచారు వెళ్ళాను సరే కాసేపు వాళ్ళ భజనలు వాళ్ళ హారతి వాళ్ళ పూజ ఆ విధానం అంతా నాకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఈశ్వర అనుగ్రహం ఏమిటంటే దేనినైనా సాక్షిగా చూడగలిగేటటువంటి దృష్టి చూశాను ఓ ఇది అంటే దేంట్లోనూ కలిసిపోయే లక్షణం లేదు సాదాత్మ్యత చిన్నం అనమాట సంగత్వం చిన్న అలా ఊరక చూస్తూ ఉన్నా తెలిసిందే కదా అంతా షోడోపచార విధి అలాగే హారతులు అలాగే పంచహారతులు అలాగే షట సోపేతమైనటువంటి మహానైవేద్యం సరే నిన్ను ముట్టేటటువంటి తనువును మరచి చేసేటటువంటి నామ సంకీర్తన ఇలా అన్నీ ఇలా నేను సాక్షిగా చూసినప్పుడు ఎవరైతే దగ్గరి బంధువులు ఉంటారో వాళ్ళకి సందేహం వచ్చింది కారణం ఏమిటంటే నేను అప్పుడే నాస్తికవాదంలో నుంచి ఈ సాక్షిత్వ సిద్ధాంతం వైపు పరిణామం చెందుతున్నాను ఈ మలుపులో వాళ్ళు ఆయన పేరు రావట్లేదు ఏమిటి రామానంద్ గారు గుర్తొచ్చారు ఆ రామానంద్ గారు గమనించారు అడిగారు నన్ను అదంతా అయిపోయిన తర్వాత ఏంటి నీకేం ఆనందం కలగలేదా నువ్వెక్కడా తన్మయత్వం చెందినట్టు కనపడలేదు ఆ పూజలు కానీ ఆ సంకీర్తనలు కానీ ఆ ప్రసాదాలు కానీ ఆ హారతలు కానీ అంత విశేషంగా ఉంటే నీకెందుకు విశేషంగా తోచలేదు ఏదో ఏమీ పట్టి పట్టనట్టుగా ఏదో తెర మీద బొమ్మను చూసినట్టుగా సామాన్యంగా ఉన్నావు అన్నారు సరే ప్రశ్నించిన వారికి సమాధానం చెప్తే చాలు కదా మిగిలిన వారి కంటే అయ్యా నాకు బాల్యం నుంచి ఇవన్నీ మా ఇంట్లోనే జరుగుతూ ఉండటం వల్ల పరిచయం ఉంది వీటన్నిటితో ఈ సంస్కృత మంత్రాలు ఎట్సెట్రా ఇవన్నీ ఏదైతే ఇప్పుడు మీరు చదివారో విన్నారో చేశారో బాల్య నుంచే చేసి ఉండటం వలన అన్నీ తెలిసినవి అయి ఉండటం వలన ఆ రకమైనటువంటి తాదాత్మ్యత లేకపోవడం వలన కూరకు చూస్తూ ఉన్నాను సాక్షిగా ఉండడమే అన్నిటికంటే పై మెట్ అని పెద్దల మాట కాబట్టి తెలుసుకోవాల్సిందేదో తెలుసుకోవాలి కానీ ఈ మధ్యలో వాటిలో ఇలా కలిసిపోతే మళ్ళీ మనం ఎదగాటానికి చాలా సమయం పెట్టి ఈ జన్మ వృధా అయిపోయే అవకాశం ఉంది इलांट आलोचननावो अंदकनी ने दी लीन कौड़ा वर्धभाग व्यंग्यागंधरक सूचन चाहिए सत्यमे एवर दू आत्मस्वरूपाने के आईना का आत्मस्वरूपाने वादी क्रम ఈ సదాచారాన్ని పోగొట్టుకుంటే దురాచారం నీలో ప్రవేశించి నువ్వు అధప్పతనం చెందే అవకాశం ఉంది కాబట్టి కర్మకాండను నిరసించకూడదు ఈ నిరసించడం నీకు ఎప్పటికైనా అది ప్రమాదకరం నువ్వు అన్నీ ఆచరిస్తూ చివరిదాకా చేరాలి అన్న సరేనండి నీ అభిప్రాయం ఈశ్వర అనుగ్రహం ఎలా ఉంటుందో చూద్దాం అన్న అట్లా ఈ అంశం ఎందుకు గుర్తొచ్చిందయ్యా నాకంటే ఇప్పుడు తెలుసు మోక్షమన్నా వినుసుమీ అని ఏమన్నారంటే అప్పుడు ఆ ఆత్మస్వరూపం తెలిస్తే చాలయ్యా ముక్తి మోక్షం వస్తుంది అన్న తెలిస్తే ముక్తి మోక్షం ఎట్లా వస్తుంది అని ప్రశ్న మిగిలిపోయింది నాకు ఆ రోజున తెలిస్తే ఎలా వస్తుంది ఇప్పుడు నాకు ఇవన్నీ తెలుసు కదా ఇప్పుడు వీళ్ళు తెలుసు కదా మరి నాకేం ముక్తి మోక్షం వచ్చినట్టు అనిపించలేదే తెలిస్తే ముక్తి మోక్షం వస్తుంది అనేది నాకు ఎందుకో సంతృప్తికరమైనటువంటి సమాధానంగా కనపడలేదు ఆ ప్రశ్నతోనే ఇప్పటి వరకు మిగిలిన కాలం అంతా కూడా సద్గురు దర్శనం అయ్యేటప్పటికీ దేశ కేంద్రుల యొక్క దర్శనం అయ్యేటప్పటికి వారు కూడా ఇదే ప్రశ్నించారు ఎందుకు వచ్చాడో అడుగు అన్నారు ఎందుకు వచ్చాడో అడుగు అంటే చెప్పారు అయ్యా విచారణ చేయదగినవన్నీ విచారణ చేశాను ఆచరించదగినటువంటివన్నీ ఆచరించాను తెలియదగినవన్నీ తెలుసుకున్నాను కానీ ముక్తి నిర్ణయం కాలేదు మోక్ష నిర్ణయం కాలేదు కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా ఏదైనా తెలుసుకోవడానికి ఏం ప్రయత్నించినా నా లోపల ఉన్నది ఏం చెప్తుందండి ఇది నీకు తెలుసు కొత్తగా ఏం చెయ్యపునుకున్నా దీనివల్ల ఏం ప్రయోజనం లేదు నీకు ఆల్రెడీ తెలుసు నువ్వు ఇది ఆల్రెడీ చేసేవాడతావు ఇది నా ఇరవై అరవై ఏటా కాబట్టి మీరు మహానుభావులు కాబట్టి నాకు ఏదైనా ఒక దారి చూపండి మార్గం చూపండి ఏమిటంటే నాకు నాకు కావాల్సిన నిర్ణయం ఇదంతా నాకు అక్కర్లా నాకు ఇదంతా అయిపోయింది తెలుసుకోవడం ప్రక్రియ అయిపోయింది కాబట్టి తెలుసుంటే మోక్షం అంటే నాకు ఒప్పుదలు అవడం లేదు కాబట్టి ముక్తి అంటే ఏమిటో మోక్షం అంటే ఏమిటో నిర్ణయంగా తెలియాలి స్వానుభవంగా తెలియాలి అధిగతి ఇది లేదు ఇది ఇది లేదు అనేది నిర్ణయం అయిపోవాలి అంతేగాని కాసేపు ఉంది కాసేపు లేదు కాసేపు వచ్చింది కాసేపు పోయింది తెలుసుకున్నంతసేపు ఉంది విచారణ చేసినంతసేపు ఉంది మళ్ళీ తప్పితే పోయింది మరుపు వచ్చేసింది ఇది అట్టా పోయిట్టా పోయి నిద్రపోతే పోయింది చిన్న నిద్ర వస్తే పోయింది పెద్ద నిద్రలో పోయి ఇట్టా ఇది లాభం లేదండి ఇది సహజమయ్యే మార్గం కాదు ఇది కాబట్టి సూటిగా నాటుకునేటట్లు రాచబాటగా రాజయోగ పద్ధతిగా నిర్ణయం అవ్వాలి అనేటటువంటి బలమైనటువంటి ప్రేరణతో వచ్చానండి సామాన్యమైనటువంటి అంశాలు నాకేమి సూచించటం అక్కడ ధ్యాన మార్గాలు యోగ మార్గాలు భజన మార్గాలు కీర్తన మార్గాలు రకరకాల అప్పటికి చాలా కాలం వారి సంవత్సరంలో కూడా పరిశీలించిన మేరకు వారు చక్కగా నిర్ణయం చేసి ఇదిగో ఇదిది ఇదిది ఇదిది ఇదిలా ఇదిలా అని సూచన చేసేవారు కాబట్టి దేశ కేంద్రులైనటువంటి మహానుభావుల సూచనను అనుసరించి జీవిస్తే ముప్పై ఆరు సంవత్సరాలలో జన్మరాహిత్యం తథ్యం అని దేశికులైన వారి యొక్క ఆశీర్వచనం ఇది నాకు ఇరవై ఆరు సంవత్సరాల వయసు అప్పుడు తెలిసింది కాబట్టి దృగ్దీక్షా సాంప్రదాయంలో ఆర్యాదర్పణ విధి ఏర్పడినటువంటి నాటి నుంచి ముప్పై ఆరు సంవత్సరాల లోపల జన్మరాహిత్యం సిద్ధిస్తుంది ఇది పెద్దల మార్గం దాని లక్ష్యంగా సూచిస్తూ ఇక్కడ వన్యలైదోట హృదయ పద్మం బనుచున్ మహానుభావులు జల్లూరి బలరామకృష్ణయ్య గారు యోగిరామ్ అనే పేరుతో పిలువబడినటువంటి వారు నా ఇరవై ఆరవ ఏట ఈ దృగ్ధిక్ష సంప్రదాయ రహస్యాలని నాకు ఉపదేశం లేకపోయినా కూడా సాంప్రదాయ విధి కాకపోయినా కూడా కరుణతో ఈ అంశాలను బోధించారు వీటికి సంబంధించినటువంటివి సిద్ధరామ శతకం అని ఓ శతకం ఆ సిద్ధరామ శతకం కూడా ఈ దృగ్ధిక్షా సాంప్రదాయానికి సంబంధించిన విచారణ వివరణ ఎప్పుడైనా ఈ తిన కదార్థాలు పూర్తయితే ఆ శతకం కూడా పూర్తి చేయవలసిన అవసరం ఉంది వ్యాఖ్యానం అలా నే తెలియబడినటువంటి అంశం ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇరవై ఆరు ప్లస్ ముప్పై ఆరు అరవై రెండుకు పూర్తయిపోతుంది ఇప్పటికీ అంటే రెండు పుష్కరాలు ఇంకొక పుష్కరం బాకీ ఉంది శరీరం ఉంటుందో రాలిపోతుందో సరే రాలిపోయినా జ్ఞాన జ్ఞానములకి ఏమి ఇబ్బంది లేదు నిర్ణయమైన దాని ఎక్కడికి పోదు కదా సహజమైన ఎక్కడికి పోదు అలా బయలు స్థితి ఎందు నిలచి ఉండి ఎరుక లేనిది అనేటటువంటి నిర్ణయాన్ని మూడవ స్థలలో అంటే మరపు మరణము సుశుక్తి మూర్ఛలందు బయలు నిర్ణయమై నిలకడ చెంది ఉండాలి అలా ఎవరికైతే ఉంటాడో వాడు జనన మరణ చక్రం నుంచి విడుదల కాబడి అనమాట వాడు దేశ కేంద్రుల యొక్క కృపను పొందినటువంటి వాడు ఇలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలని భాగవత కృష్ణ దేశిక ప్రభువులు నిజానికి మాట్లాడితే దృగ్ధిక్ష సంప్రదాయం చాలా కఠినతరమైనటువంటి సాధన దాని కొరకే జీవించాలి అసలు మరొకటి मरुक आलोचना मरुक अंशंटी असल आ सांप्रदाय अधिकारी चला कठिन तरफ साधन अला साधन चहनी दर्शन सलपल अटवा बजार बल्लाश्रम इला वारी के మాటకు మాట సరిగా మాట్లాడుకునేవారు వ్యాఖ్యానాలతో పని లేదు అన్వయాలతో పని సూటిగా మాట్లాడే మాట పని అలా చిన్మయ నేత్ర కమల మధ్య ముందు అనేటటువంటి పదార్థం ఉంటుంది మనం ఈ దేహంలో ఉన్నటువంటి ఈ కన్నుందే ఈ కన్ను ఆధారంగా ఇవ్వబడినటువంటి దీక్ష ద్వారా నీకు ఆపోజ్యోతి ఏర్పడుతుందని చెప్తున్నారే దానికి చిన్మయ నేత్రం పేరు ఇదేమో మాంసమయ నేత్రం అచలంలో మన్మయమని తన్మయమని చన్మయమని ఇలా ఉంటుంది ఇలా వ్యవహరిస్తారన్న మన్మయము చిన్మయము తన్మయము భక్తి వచ్చేటప్పటికి తన్మయత్వం కిందకు వచ్చేస్తుంది ఆయన తన్మయం ఆలాపన చేస్తున్నాడు కీర్తన చేస్తున్నాడు ఈశ్వరుడు గురించి అంటా తను స్పృహ అర్థం కానీ అచల సిద్ధాంతంలో ఇక్కడ ఏదైతే తనను తాను మరచి స్పృహ లేని తన గురించిన స్పృహ లేనిది దానిని మన్మయం అంటుందండి దాని అవతల ఉన్నదాన్ని బ్రహ్మాండ చక్ర పరిధిలో ఉన్నటువంటి దానికి తిన్మయమని అనంత విశ్వం అఖండ యురుగ పద్ధతిగా ఉన్నదానికి తన్మయం తను ప్లస్ కాదు తత్ తదరహితం అవ్వాలంటే ఆ తన్మయ స్థితిని పొంది ఉండాలి ఆ అఖండ ఎవరు కంటే ఎవడు తెలిసిన వాడే ఉండాలి కాబట్టి చిన్మయ నేత్ర కమల మధ్య ముందు దృష్టి నిలిపిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఆపోజ్యోతి ఆర్యాదర్పణ వాడు అట్టి ఆర్యాదర్పణ స్థితి నుంచి షోడశావస్థలను అష్టతనువుల యొక్క వ్యవహార నిర్ణయాన్ని లయ నిర్ణయాన్ని తెలిసినటువంటి వాడై జీవ ఈశ్వరహంసల యొక్క బాధ ఎరిగి తెగ కోసినటువంటి వాడై చంద్రహాసమును పోని గురుమంత్రమని వృద్ధలి చేత పుట్టను తవవల అంటుంది హంసతత్వ కను అర్థ జరుగుతుంది అలా ఎవడైతే దీనిని దాడతాడో లేకుండా తనను తాను లేకుండా పోగొట్టుకుంటాడో అలాంటి వాడికి జన్మరాహి అనే నిర్ణయాన్ని తెలియజేస్తూ తెలుసు మోక్షమన్నా వినుసు అన్నా వినుసు ఈ మిగిలినటువంటి మార్గాలన్నీ కూడా తెలుసుకుంటే మోక్షం అనేటటువంటి దగ్గర ఆగిపోతున్నాయి తెలుసుకుంటే మోక్షం కాదు నాయన అక్కడి నుంచి నీకు ఇవన్నీ కూడా పూర్ణం పరిపూర్ణం అచల రా అచల పరిపూర్ణ రాజయోగం కూడా తెలిస్తే సరిపోతుందని ఒప్పుకోదండి అందువల్లనే తెలుసుకున్న వారందరినీ ఏం చేయమంటుంది అంటే మళ్ళా కిందకి బొమ్మంటుంది సరాసరి భూమిలో భూమి మృత్యు స్థానం వాయువు స్థానం దాకా పోయి మళ్ళా లైన్లో కాదనుకుంటూ పైకి రా బాబు నిరసించుకుంటూ పైకిరా ఇది లేదు ఇది లేదు ఇది లేదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇదివట్టిది ఇది వట్టిది ఇది వట్టిది అని ఎరుకనే విడిపించుకుంటూ రమ్మని రచలసిద్ధాంతం నిర్ణయంగా తెలియజేస్తుంది హరి ఓ శ్రీ గురుగ్యో ఓం ఓ నమదం ఓ న శ్రే పూర్ణస్ పూర్ణమాద పూర్ణమేవానవు వీర్యం కరవా వహైర్ తేజస్సు నవధీతమస్సు పాషా రీతి